డిపోయింది నా కళ్ళ ముందు పంపిణీ చేసేటప్పుడు రాచప్ప తేడా వచ్చింది ఇంకా అంతే అప్పటిదాకా బానే ఉన్నారు నలుగురు ఒక రాచప్ప దగ్గర గొడవ మొదలయ్యి ఇక ఏంటంటే వారం రోజుల పాటు సోఖండాలు పెట్టేదాకా వచ్చింది కథ ఏమిటి ప్రయోజనం ఈ రాచప్పతో ఏం చేసుకుంటారు అని అడిగితే ఏం చేసుకుంటారు మహా అయితే ప్రిమి మీద పెట్టి ఆనాటి రోజుల్లో దాంట్లో పులుసు కాచేవాళ్ళు ఆ పులుసు కాచే రాచ్చ గురించి ఈ రాధాంతం తర్వాత అన్నాడు మా నాన్నగారు ఓ రాప్ప గురించి కూడా ఇంత రాద్ధాంతం కాబట్టి ప్రపంచం కోసం ప్రపంచ చేయడంలో తప్పు సో మొదటి ప్రపంచ కూడా ఆ రాచెప్ప లాంటి ప్రపంచం కోసమే అంతే కదండి ఈ భూమి కూడా ఒక రాచెప్ప లాంటిది అందులోంచి వచ్చినాక ఈ రాచిప్ప అందులో రాయి ముక్కని తీసుకొతే రాచెప్పలాగా పెట్టాం వేరే అట్లాగే సన్యాసి తన భిక్షా పాత్ర కోసం ఏడ్చాడు ఈ ఉపమానం నేను కొద్దిగా పెద్ద ఎత్తున చదువుకున్నాను ఓ సన్యాసి తన భిక్షా పాత్ర కోసం ఏడవటం కూడా అంతే కదా వాడు నేను ప్రపంచానికి బాస్ అనుకున్నాడు ప్రపంచం కోసం ప్రపంచ యుద్ధాలు తలుపు ఇదిగో కుటుంబంలోనేమో రాచప్ప కోసం తనుకుంటున్నాడు ఇవ్వ సన్యాసి ఏమో భిక్షా పాత్ర కోసం ఏమైంది ఎండ్ రిజల్ట్ అన్ని చోట్ల ఒకే అహంకారమే కదా అంతకుమించి వేరే కాబట్టి కాబట్టి ఇలాంటి సంగత్వ దోషాలు ఇవన్నీ ఏమిటంటే సంగత్వ దోషం వేరే ఏ దానితో నువ్వు వ్యవహరిస్తూ ఆ వ్యవహారం వలన వాటి యొక్క ఆయా పనిముట్లు కాని ఆయా మనుషులు కాని ఆయా జంతువులు కాని అలాగే చిన్నప్పుడు జింబూ నగర ప్రవేశమని నాకు ఒక తెలియదు అప్పటికైతే అంటే మొత్తం డెబ్బైలో వచ్చింది అడవ సినిమా నేను అరవై ఎందలు కుట్టాను అప్పుడు డెబ్బైలో ఒకటి వచ్చింది మా ఆయనమ్మ గారు చెప్తాను జింబు నగర ప్రవేశం అని ఒకటి సినిమా అడవి మనిషి నగరంలోకి వస్తాడు వాడికంతా వింతగా చూస్తుంది అందులో జింబు లాగా ఉన్నవరా అని ఎవరన్నా పోపడేదాడు సో అట్లాగే ఈ ఆ జంతువులతో జరిగేటప్పటికీ ఈ మనిషి కూడా ఏమైపోడు అంటే ఆ జంతువుల దేవుడు అడవి మనిషి ఏమే సరే ఇవన్నీ ఏమిటంటే సాంగత్వ దోషాలు సాంగత్య దోషాలు జాగ్రత్తగా మహర్షులతో జరిగితేనేమో మహర్షి అయ్యాడు జంతువులతో జరిగితేనేమో జంతువు అయ్యాడు అంతకుండా వెళ్ళేది అందుకని జాగ్రత్తగా బుద్ధిని ఉపయోగించి ఈ ప్రపంచంలో ఎవరితో కలిసి ఉండాలి అన్నదాన్ని జాగ్రత్త గుర్తుంది నీ టార్గెట్ నీ లక్ష్యం మాత్రము నిస్సంగో నిర్మలో అచల వెరీ వెరీ ఇంపార్టెంట్ మానవ జీవితం మొత్తం ఈ మూడు మాటలతో ముడిపడింది నిస్సంగుడై ఉండాలి నిర్మలుడే ఉండాలి అచలుడై ఉండాలి అలాంటి నిర్ణయం పొందిన మానవ జన్మ సార్థకం అవుతుంది లేకపోతే నిరర్థకం ఎందుకు నిరర్ధకం మళ్ళా పుట్టాలి ఈసారి మళ్ళీ పుట్టినప్పుడు ఏ ఆఫ్రికా ఆడవులను కొడతాడు అనుకోండి అయిపోయాయి వాడు మహర్షులు వెతుక్కుంటూ వచ్చేటప్పటికి వాడికి పుణ్యకాలం పుచ్చిపోతుంది అక్కడ ఉన్న జీవితమే సరిపోతుంది లేకపోతే ఒకవేళ తామసిక జీవనం కలిగింది అనుకోండి అప్పుడు ఎనిమిది నాలుగు ఏదో ఒక జీవరాశిగా పుట్టాడు అనుకున్నాం అలా కూడా పుట్టే అవకాశం ఉందని భగవద్గీత చెప్తాను కాబట్టి ఈ జన్మలో వచ్చిన మానవోపాధి పునః అదే ఉపాధి లభించాలని ఏమైంది ఎందుకంటే మానవోపాధిలో ఉండి జంతువు లక్షణాలతో జీవిస్తున్న వాళ్ళని చూస్తూనే ఉన్నాం కనుక అలాగే జంతువు లక్షణాలలో ఈ ఇంకా మానవోపాధిని పొందడానికి ప్రయత్నం చేసేటటువంటి లక్షణాలతో పుట్టే కూడా ఉంటారు అందుకే మన పురాణాల్లో జంతువులు మాట్లాడడానికి మనం చూస్తున్నాం అక్కడక్కడ కథల్లో చెప్తాడనమాట పురాణాలు జంతువులు ఇలా మాట్లాడే చాలా జంతువు మాట్లాడడం ఏంటి అసలు జంతువు మాట్లాడటం ఎక్కడ మానవోపాధికి దగ్గరగా ప్రవర్తిస్తాయి అనమాట అలాంటివి ఆవులు చాలా ప్రవర్తిస్తాయి మానవోపాధి దగ్గర కానీ ఆవులకు ఉత్తర జన్మ మానవోపాధి అదే శరీరంతో ప్రజ్ఞతో తెలివితో అంచనాలతో ప్రమాణాలతో ట్యాబులార్ ఫార్మేషన్తో చూపెట్టమంటే చూపెట్టలేనివన్నీ మరి అనుభూతి ప్రమాణాలు అంత జాగ్రత్తగా శబ్ద ప్రమాణాన్ని దైటీజీ ప్రమాణాన్ని నమ్మేటటువంటి వాళ్ళకి మాత్రమే ఇవి వర్తిస్తాయి మామూలుగా డార్విన్ తీరీ ప్రకారం చట్మనారంతో అలా అంటే ఆర్మించేమే చాలా ప్రశ్నలు అది సరే ఏదైతే మానవ జన్మకి మాత్రం మూడు మాటలు ప్రతి క్షణం ప్రతి మానవుడు గుర్తుపెట్టుకోవలసినటువంటి మూడు మాటలు ఏంటంటే నిస్సంగో విర్మలో అచలహ ఈ మూడు మాటలని అనుక్షణం గుర్తుపెట్టాలి అవి నీ యొక్క అనుభవానికి రావాలి నిస్సంగుడై ఉండలుడవ అచలడే పిల్లవాడు చిన్నపిల్లవాడు <laughs> చెల్స్ <laughs> <laughs> <laughs> <laughs> <laughs>